కీర్తన నూట నలభై ఏడు విన్నపములేమిసేసే వేగినంతానూ మన్నించి రక్షించే నీ మహిమలే ఘనమూ నీ వెంక నేరమిగద్దా నేనే అపరాధిని దేవనే జడుడగానా తెలుసుకోలేను వాతమీ గురుడు ఆడే వాక్యము నీయాధీనము పావనమైన నీ పలుకెల్లా సత్యము మంచితనమల్లా నీదే మాయదారి వాడ నేను చంచలుడగనక విచారించుకోను అంచల నీదాసుని ఆనతియమోఘమూ ఎంత యంచని విచ్చిన వరము ఇందుకంటే బలువూ కరుణెల్లా నీ సొంగు కఠిన చిత్తమునాది నరుడగనక అట్టే అరుసుకోను పరగమాచనకుని ప్రతిజ్ఞయు పంపు నిరతిశ్రీ వెంకటేశీ పంతము సతము